కారణ శరీరం అంటే అజ్ఞానం దాని నుండి కూడా ఆత్మను వివేకం చెయ్యాలి కోసం ఇప్పుడు ఉత్తర గ్రంథాన్ని చప్తు ఉన్నాడు నూట ఐదవ శ్లోకం చూడండి స్థూల సూక్ష్మ శరీరాలకు కారణం ఉన్నది అజ్ఞానము అందుకని దానికి కారణము అంటాం ఇక జ్ఞానం చేత నాశనం అవుతుంది కాబట్టి దానికి శరీరం అంటాం సురీయతే నశ్యతే ఇది జ్ఞానం చేత నాశ్యం కాబట్టి అది శరీరం అనబడుతుంది స్థూల సూక్ష్మాలకు కారణం ఉన్నందున కారణం అనబడుతుంది అందుకని అజ్ఞానానికి కారణ శరీరం అంటాం ఈ కారణ శరీరము ఎట్లా ఉంది అంటే ీజమివ నగ్రోధం అంటే వటవృక్షం వటవృక్షం యొక్క బీజము ఎంత ఉంటుంది అండి సూక్ష్మాతి సూక్ష్మం ఉంటుంది అంత సూక్ష్మమైనటువంటి వటబీజంలో ఒక ఎకరాల కొద్ది విస్తీర్ణమైనటువంటి వటవృక్షము నిహితమై ఉంది ఆ బీజంలో సూక్ష్మాతి సూక్ష్మైనటువంటి బీజంలో విస్తృతమైనటువంటి వటవృక్షము నిహితమై ఉంది అట్లే మన యొక్క స్వరూప అజ్ఞానం ఈ విస్తృతమైనటువంటి పిండ బ్రహ్మాండాత్మకమైనటువంటి సంపూర్ణ జగత్ అంతా కూడా నిహితమై ఉన్నది జగత్ అంతటి కారణం ఎవరు మన స్వరూప అజ్ఞానమే కదా ఆ అజ్ఞానం వలనే కదా ఈ దేహాదిక ప్రపంచం అంతా కూడా మనకు కనపడుతున్నది అప్పటి ఈ ప్రపంచానికి కారణం ఎవరు ఉపాదాన కారణం బీజము రూపంలో ఉన్నది అజ్ఞానము అందుకని నగ్రోద బీజం ఇవలు సర్వ బీజం సకల ప్రాణులకు తూల సూక్ష్మ శరీరాలకు మరియు జడ అజడ సకల ప్రాణులకు సకల వస్తువులకు పంచభూతాలకు అన్నిటికీ కూడా ఉత్పన్నం చేసింది కారణభూతమైనటువంటి అజ్ఞానం సర్వబీజం సమస్తానికి బీజం ఉన్నది అది ఎట్లా ఉన్నదయ్యా కొంచెం దాని స్వరూపం చెప్పండి అని సత్ నా అది సద్ కాదు అసత్ నా అది అసద్పం కూడా కాదు ఉభయం నా విరోధాది ఉభయ రూపం కూడా కాదు ఎందుకంటే సత్తు అసత్తు ఉభయ రూపం రెండు ఏకత్ర ఉండేది విరోధం అందువల్ల అది ఉభయ రూపం కూడా కాదు ఎట్లా ఉన్నది సదసత్ విలక్షణం అనిర్వచనీయం అని చెప్పబడింది సన్నాప్య సన్నాప్యుభయాత్మిక భిన్నాప్య భిన్నా హి ఉభయాత్మిక నో సాంగా హ్యుభయాత్మిక నో ఎటువంటి అద్భుతమైనటువంటి ఈ మాయ ఈ అజ్ఞానము అనిర్వచనీయం అంటాడు శంకరుల వారు అక్కడ వివేక చూడమని నూట పదకొండవ శ్లోకం కాబట్టి సద్పము కూడా కాదు ఇది సద్విలక్షణం ఉంది సద్విలక్షణం అంటే ఏమనుకుంటారు మీరు సద్విలక్షణం అసత్తు అంతేనా ఈ అర్థమవుతుంది కదా సద్విలక్షణం అంటే అసత్ అసద్విలక్షణం అంటే సత్ అంతేనా ఈ విధంగానే అర్థమవుతుంది ఆపాత దృష్టితోనే విచారము లేని దృష్టితోని ఈ విధంగా అర్థమవుతుంది కానీ విచార దృష్టితో చూస్తే అది సరి అర్థము కాదు మరే మనగా సత్ అంటే దాని లక్షణం ఏమిటో తెలుసుకోండి అసత్ అంటే దాని లక్షణం ఏమిటో తెలుసుకోండి తెలుసుకున్న తర్వాత ఆ లక్షణానికి విలక్షణం ఉంటే అది సద్విలక్షణం అసద్విలక్షణం అని తెలుసుకోవాలి సత్ అంటే బాధ సత్యత్వం త్రైకాలిక ఆ సత్యత్వం అని సత్యం యొక్క లక్షణం చేస్తారు కదా కాబట్టి బాధ రాహిత్యం సత్యత్వం అంటే దానికి ఎప్పుడు కూడా బాధ అనేది లేదు దేనికి సదువస్తు ఉనకు అది ఎప్పుడు బాధింపబడదు ఎల్లప్పుడూ మూడు కాలాల్లో జోంకా జ్యో ఉంటుంది అందుకని బాధ సత్యత్వం ఇది సత్తు యొక్క లక్షణం ఆ సత్తి యొక్క లక్షణానికి విలక్షణంగా ఉంటుంది అజ్ఞానం అంటే బాధ సత్తుకుంటే త్వము అజ్ఞానానికి ఉంది ఇది సద్విలక్షణం అనే శబ్దానికి అర్థం బాధ రహితము సత్తుంటే బాధవుటకు యోగ్యము అజ్ఞానం ఉంది అందుకని సద్విలక్షణం బాధ యోగ్యం అని మనకు పండిత్ పీతాంబర్జీ చక్కగా చెప్పాడు విచార సాగరంలో ఇక అసద్విలక్షణం అని చెప్పే ముందు మొదలు అసత్ అంటే ఏంటి దాని లక్షణం తెలుసుకోండి స్వరూపహేనుకు అసత్య్యే హేమిటి స్వరూపహీనం అంటే దానికి స్వరూపమే లేదు వంద్యాశూతుని యొక్క స్వరూపం ఎట్లా ఉంటుంది అండి ఎట్లా ఉంటాడు వంద్యాశుడు చెప్పండి పొడుగుంటాడా పొట్టికుంటాడా దొడ్డుగుంటాడా సన్నం ఉంటాడా ఎట్లుంటాడు ఎర్రగుంటాడా కర్రగుంటాడా వంద్యాశూతుడు ఎట్లు ఉంటాడు అండి వానికి స్వరూపం ఉందా అసలు నిస్వరూపహ వానికి స్వరూపమే లేదు స్వరూపహీనుకు లేదా నిస్వరూపకు అసత్ కయ్యే హయే ఇది అసత్ లక్షణం అసత్ వి లక్షణం అన్నప్పుడు అని తెలుసుకోవాలి స్వరూపం గలది స్వరూపము లేనిది అసత్ అయితే దానికంటే విలక్షణం స్వరూపవాన్ ఎవరు ఈ మాయా తత్కార్యం ఇదంతా కాబట్టి మాయకు స్వరూపం అంటూ ఉందా లేదా ఈ జగత్ కారణత్వమే దాని స్వరూపం సత్వ రజ తమ మూడు గుణాలతో యుక్తమై ఈ జగత్తును సృష్టిస్తుందే జగత్ కారణత్వం దానిలో అదే దాని స్వరూపం అలాది భావ రూపం ఉన్నది ఇంకెట్లా ఉంటుంది అవన్నీ చెప్తాడు ఇప్పుడు సదసత్ విలక్షణం అనిర్వచనీయం అని తెలిసిందా సచ్చేత్ నా బాధ్యత అసచ్చేత్ నా ప్రతీయత బాధ్యతే ప్రతీయతే చ తస్మాత్ స విలక్షణం అనిర్వచనీయం ఇత్య అని అంటూ అద్వైత సిద్ధులో శ్రీ మధుసూదన సరస్వతి స్వామివారు అంటారు సత్తైతే నా బాధ్యత అది బాధ కాకుండా ఉండాలి సత్త అయితే కానీ బాధ్యతే బాధింపబడుతున్నది జ్ఞానోత్తర కాలంలో కూడా అసచ్చేత్ నా ప్రతీయత అసద్ వస్తువు నాకు స్వరూపమే లేకపోతే అది ప్రతీతి అవుతుందా వంద్యాసూతుడు ఎవరికైనా ప్రతీతి అయిందా కనిపడిందా శశిశృంగం ఎవరికైనా కనిపడిందా నరశృంగము ఆకాశ పుష్పము పూర్మ రోమము ఇవన్నీ ఎప్పుడో ఎవరికైనా కనపడ్డాండి వాటికి స్వరూపమే లేకపోతే ఏ విధంగా కనపడతాయి ప్రతీతి వాటికి కాబట్టి అసత్ చేత్ నా ప్రతీయత ఒకవేళ ఉన్నట్లయితే అది ప్రతీతి కాకుండే కానీ ఇది ప్రతీతి అవుతుంది స్వరూపం చేత అందుకని సద్విలక్షణం బాధయోగ్యం అసద్విలక్షణం స్వరూపవాన్ దీనికే అనిర్వచనీయం అని ఈ విధంగా శాస్త్రము చెప్తుంది కాబట్టి అజ్ఞానం ఎలాంటిది అయ్యా అంటే అనిర్వచనీయం అనిర్వచనీయం యొక్క నిర్వచనం బాగా తెలుసుకోండి పొరపాటున పడతారు సద్విలక్షణమంగానే అసత్ అంటారు అసత్ అసద్విలక్షణంగా సత్ అంటారు అది కాదు సద్విలక్షణం బాధయోగ్యం అసద్విలక్షణం స్వరూపవాన్ ఇది అనిర్వచనీయం యొక్క లక్షణం సదసద్విలక్షణం అంటే ఇది ఇక సద్విలక్షణము అసద్విలక్షణం కాకుండా ఉభయాత్మకం ఉంటుందా అంటే ఉభయాత్మకం కూడా ఉండదు ఎందుకు విరోధం సత్తు అసత్తు ఒకచోట ఉండేది విరోధం కాబట్టి ఉభయాత్మకం కూడా కాదు జ్ఞానైక ఈ అజ్ఞానము సదా ఉంటుందా ఉండదు కదా ఎందుకంటే ఇప్పుడే చెప్పుకున్నాం కదా బాధ అంటే బాధ అవుతుంది బాధ ఒకటకు బాధ అంటే మిత్రత్వ లేదా త్రైకాలిక అభావ దీనికి బాధ అంటారు అంటే బాధగుటకు యోగ్యం ఉన్నప్పుడు మరి బాధకము ఒకటి ఉండాలి కదా ఎవరి చేత బాధింపబడుతుంది అంటే జ్ఞాననాశ్యం అన్నాడు జ్ఞానం చేత బాధింపబడుతుంది జ్ఞానోత్తర కాలంలో అజ్ఞానము నాశనం అందుకని జ్ఞానం చేత నాశ్యం ఉన్నందువలన అది బాధింపబడుటకు యోగ్యం మరి అఖిల ఆవరణ స్వభావం సకల జీవులను వారి యొక్క స్వరూపం నుండి వంచితులను చేసి వాళ్ళ స్వరూపాన్ని కప్పేసింది అందుకని స్వరూప ఆవరకమున్నది ఆవరణ స్వభావం ఏదైతే ఆవరణము ఉంటుందో అంటే కప్పే స్వభావం ఉంటుందో అది భావరూపం ఉంటుందో అభావ రూపం ఉంటుందో చెప్పండి భావ రూపం ఉంటేనే కప్పగలుగుతుంది అభావం అయితే ఎట్లా కప్పుతుందండి అందుకని అది భావ రూపం ఉన్నది లక్షణం చేస్తూ శ్రీ పండి పీతాంబర్జీ ఏమని చెప్పాడు ఆవరణ విక్షేపశక్తులు గల అనాది అనిర్వచనీయ భావరూప పదార్థమునకు అజ్ఞానమందురు ఇంకా అనేక విశేషణాలు జోడించాలి జ్ఞాన నాశ్యం ఉన్నది మరియు అధ్యాస కారణం ఉన్నది కారణం కదా స్థూల సూక్ష్మ శరీరాలకు సృష్టికి కారణమేవు అజ్ఞానం కాబట్టి కార్యాధ్యాసకు అది కారణం మరియు చేతనాన్ని ఆశ్రయించుకొని చేతనాన్నే విషయం చేసే స్వభావం గలది ఆశ్రయత్వ విషయత్వ భావిని అని ఇంకా అనేక విశేషాలు కూడా జోడించి చెప్పుకోవాలి చిత్సూకి అయినటువంటి గ్రంథ రచయిత ప్రత్యేక స్వరూపాన అనాది భావ రూపం విజ్ఞాన అని అజ్ఞానం లక్షణం చేశాడు అనాది ఉన్నది మరి భావరూపం ఉన్నది మరియు జ్ఞానం చేత అది నాశనం అని చెప్పాడు అందువల్ల జ్ఞాననాశ్యం పరమాత్మలో అనుభవం కూడా ఉంది అటువంటి భావరూపము ఆవరణ విక్షేపశక్తులు గలది అరే జ్ఞానం చేత నశింపబడేది అరే అనిర్వచనీయమైనటువంటిది స్థూల సూక్ష్మ ప్రపంచానికి కారణమైనటువంటిది మరియు చేతనాన్ని ఆశ్రయించుకొని చేతనాన్ని విషయం చేసే స్వభావం అజ్ఞానము ఏదైతే ఉందో దానికే ఏమన్నాము కారణ శరీరము నాహం సదస్మి పరమం తమసత్పరస్తా ఈ విధమైనటువంటి కారణ శరీర రూప అజ్ఞానం ఏదైతే ఉన్నదో అది నేను కాదు ఎందుకు ఆ అజ్ఞానము అది జ్ఞానం చేత బాధింపబడుతుంది అంటే త్రైకాలిక అబాధ్యతం అనేది దానిలో లేదు ఏది బాధింపబడుతుందో అది మిథ్యా వస్తు ఉంటుంది అనిర్వచనీయం ఉంటుంది కాని నేను సద్్రూపుణ్ణి నాకు ఎప్పుడూ బాధ లేదు ఎల్లప్పుడూ విద్యమానమై ఉండేవాణ్ణి మూడు కాలాల్లో బాధింపబడకుండా చౌంకా క్యౌం స్వయం ప్రకాశ స్వరూపుడనే నేను ఉన్నాను కాబట్టి నేను సదురూపుణ్ణి సదస్మి నేను సదురూపుణ్ణి ఉన్నాను అందువల్ల నా అహం నేను కారణ శరీరాన్ని కాదు కారణ శరీరానికి కూడా నేను ద్రష్టనున్నాను సాక్షినున్నాను నేను ఇంకెట్లా ఉన్నాను పరమం తమస పరస్త ఆ అజ్ఞానానికంటే కూడా పరమైనటువంటి వాణి నేను అజ్ఞానానికి కూడా అధిష్టానమై దానికి సాక్షిని అయి ఉన్నాను కాబట్టి అజ్ఞానానికంటే కూడా పరమై ఉన్నాను అజ్ఞానం నేను కాదు అనగా నిశ్చయన ఖలు అంటే నిశ్చయముగా సర్వ అంటే సర్వ విక్షేప బీజం సమస్త విక్షేపం విక్షేపం అంటే కార్యం ఏ కార్యము స్థూల కార్యము సూక్ష్మ రూప ప్రపంచానికి కూడా బీజం అంటే కారణం ఎవరు మూలాజ్ఞానం మూలాజ్ఞానం అంటే మన స్వరూపాన్ని ఆవరించినటువంటి అజ్ఞానం గటపటాది ఉపహిత చేతనాన్ని ఆశ్రయించేది తూలాజ్ఞానం అనబడుతుంది మన స్వరూపాన్ని ఆవరించినది మూలాజ్ఞానం అటు ఈ మూలా జ్ఞానమే సర్వబీజం తదహం నా ఆ అజ్ఞానము నేను కాదు ఆత్మ తత్సాక్షిత్వాలు ఇత్యర్థ ఆ అజ్ఞానానికి కూడా సాక్షినే ఉన్నాను కాబట్టి అది నేను కాదు ఏది ఎవరి చేత తెలియబడుతుందో తెలియబడే వస్తువు తెలుసుకునే వానికంటే భిన్నంగా ఉంటుంది ఇది నియమం ఘట ద్రష్ట ఘటా భిన్న సర్వత నా ఘటో యథ దేహ ద్రష్ట నాహ దేహో నాహమిత్యవధారయ ఘటను వడి ఘటం కంటే భిన్నంగా ఏ విధంగా ఉంటాడో ఈ దేహమును అంటే స్థూలము సూక్ష్మము ఇప్పుడు వర్తమానం కారణ శరీరం గురించి తెలుసుకుంటున్నాం కాబట్టి ఈ కారణ శరీరానికి కూడా నేను ద్రష్టను కాబట్టి దానికంటే నేను భిన్నంగానే ఉన్నాను కాబట్టి అది అంటే నేను కాదు దానికి సాక్షిని తది బీజం నా సత్ కాబట్టి ఆ బీజభూతమైనటువంటి ఆ అజ్ఞానం ఎటువంటిదయ్యా అని అంటే అది సత్తు కాదు అంటే త్రైకాలిక అబాధ్య రూప సత్తు కాదు మరి ఏమయ్యా జ్ఞానైకనాశత్వాత్ అది జ్ఞానం చేత నష్టం అవుతుంది నాశనం అవుతుంది కాబట్టి అది సత్తు కాదు అంటే బాధ సత్యత్వం కానీ ఇది బాధ యోగ్యం ఉన్నది అందుకని ఇది సత్తు కాదు ఎందుకు జ్ఞానం చేత బాధింపబడుతున్నందువలన ఇచ్చ అసత్ ఇది అసత్ రూపం కూడా కాదు అసత్ అయితే ప్రతీతి కాదు వంధ్యాసూతుడు కుర్మరోమము శశిశృంగము ఆకాశపుష్పము ఏ విధంగా వాటి యొక్క ప్రతితి ఉందా అవి నిస్వరూపం ఉన్నాయి కాబట్టి వాటికి ప్రతీతి అనేది లేదు కానీ జగత్తు అసత్ అజ్ఞానము అసత్తు కాదు మరేమనగా ప్రతీయమానత్వాత్ ఇది ప్రతీతి అగుచున్నందువలన నచ్చ ఉభయం విరోధాత్ మరి సత్ అసత్తు ఉభయ రూపమా ఉభయ రూపం కాదు ఎందుకంటే రెండింటికి పరస్పర విరోధం ఉండందువలన అది ఉభయ రూపం కూడా కాదు ఇది సత్తు కాదు అసత్తు కాదు ఉభయ రూపం కాదు మరేమిటయ్యా అనిర్వచనీయం తస్మాత్ ఏతత్ నిఖిలం బ్రహ్మ చైతన్యం తద్ ఆవరణ స్వభావం తద్ ఆశ్రయం ఊహం కాబట్టి అనిర్వచనీయమయ్యి ఎత్కించ ఏతత్ నిఖిలం ఆవరణాన్ని కప్పిపెట్టినటువంటి అజ్ఞానం అనేది ఒకటి మాత్రము ఉంది అది దేన్ని ఆశ్రయించుకొని ఉన్నది దేన్ని కప్పుతుంది అంటే బ్రహ్మ చైతన్యాన్ని ఆశ్రయించుకొని ఉండి బ్రహ్మ చైతన్యాన్ని ఆవరిస్తుంది చైతన్యం తద్ ఆవరణ స్వభావం తద్ ఆశ్రయం ఆ చైతన్యాన్ని ఆవరిస్తుంది చైతన్యాన్ని ఆశ్రయించుకొని ఏదైతే ఆవరణ ఉంటుందో దేన్నైతే ఆవరిస్తుందో దాని దగ్గరనే ఉండాలి దాన్ని ఆశ్రయించుకొనే ఉండాలి కానీ అన్యత్ర ఆవరణ ఉన్నది ఆవరింపబడే వస్తువు అన్యత్ర ఉన్నది ఇట్లే బాబా ఏదైతే ఆవరించబడుతుందో దాన్ని ఆవరించే ఆవరణ కూడా దాన్ని ఆశ్రయించుకొని ఉండాలి ఆవరకము అన్యత్ర మరి ఆవరింపబడటకు యోగ్యమైనటువంటి పదార్థం అన్యత్ర ఉండేది అనుభవంలో ఎక్కడా లేదు ఏది ఆవరింపబడే వస్తువు ఉన్నదో కూడా దాన్ని ఆశ్రయించుకొని ఉండాలి అందుకని మన స్వరూపమును చైతన్యమును ఆవరిస్తుంది అజ్ఞానము మరి ఉండేది కూడా ఎక్కడ ఆశ్రయించుకొని ఆ చైతన్యాన్ని ఆశ్రయించుకొని ఉంటుంది అందుకనే ఆశ్రయత్వ విషయత్వ భాగిని నిర్విభాగ చిత్రిమో నాశ్రయో నాపిచర అని అంటూ సంక్షేపకారంలో సర్వేజ్ఞాముల వారు ఒకటో అధ్యాయంలో మూడు వందల పంతొమ్మిదో శ్లోకంలో చెప్తాడు ఇప్పుడు ఆశ్రయత్త విషయత్వ భాగిని అలా చైతన్యాన్ని ఆశ్రయించుకుని కప్పిపెట్టే స్వభావం ఈ అజ్ఞానము తదహం నా తేతుమహ ఆ అజ్ఞానము నేను కాదు ఎందుకు తమస పరస్తాత్ ఆ తమస్సు కంటే ఆ అజ్ఞానం కంటే కూడా అజ్ఞానస్ పరస్మాత్ పరమం సత్ తద్ అహం అస్మి ఇత్యథ ఆనం కంటే కూడా పరమైనటువంటి వాణ్ణి దానికి కూడా నేను సాక్షిని కాబట్టి దానికి కూడా నేను తెలుసుకునేవాణ్ణి కాబట్టి దానికంటే భిన్నంగా నేను ఉన్నాను కాబట్టి అది నేను కాదు ఎత్ తమస భాషకం ఆ తమస్సుకు అంటే అజ్ఞానానికి కూడా భాషకుడైనటువంటి ఏ నేనైతే ఉన్నానో తత్ కథం తమ హస్యాత్ అజ్ఞానాన్ని ప్రకాశించేది అజ్ఞాన రూపం ఎట్లయితే చెప్పండి నాకు అజ్ఞానం ఉన్నది అహం అజ్ఞాహ అని జీవులు అంటారు కదా ఆ అజ్ఞానాన్ని తెలుసుకునేటువంటి వాడు అజ్ఞాన రూపుడా అజ్ఞానాన్ని తెలుసుకునే వానికి జ్ఞానం ఉన్నదా లేదా చెప్పండి తెలుసుకొని చెప్తున్నాడా తెలియకుండా చెప్తున్నాడా నాకు అజ్ఞానం ఉన్నదని అంటే తెలుసుకునే చెప్తున్నాడా అన్నప్పుడు వానికి అజ్ఞానం ఉన్నట్టా లేదు అందుకని దానికి కూడా ప్రకాశపుడైనటువంటి సాక్షికి అజ్ఞానం ఎప్పుడు లేదు అతడు అజ్ఞాన స్వరూపుడు కూడా కాదు అందుకని తత్ కథం తమ సీ తమ రూపుడు అజ్ఞాన రూపుడు ఎట్లయితాడు కాడు భాష్య ఐక్య అయోగాది భావ భాష్యమునకు భాషకమునకు ఐక్యము సంభవించదు అందువల్ల ఆ అజ్ఞానము నేను కాదు దానికంటే భిన్నంగా ఉన్నాను అని ఈ విధంగా నూట ఐదు శ్లోకాల పర్యంతం తెలుసుకుందాం మిగతా విషయం రేపటి నుంచి తెలుసుకుందాం హరి ఓం తత్సత్